భగవత్పాదులవారు అసత్తును పరిహరించుట అసత్తును పరిహరించుట అన్న విషయాన్ని వివరిస్తూ ఉన్నారు సంకల్పం వర్జయేత్తస్మాత్సర్వానర్థస్ కారణం జీవతో ఎస్ కైవల్యం విదేహే సచకల ఎత్కించిత్ పశ్యత భేదం యత్కించి పశ్యతో భేదం భయం బ్రూతే యజుశ్రుతి సర్వ అనర్ధాలకు ఇంద్రియార్థాల సంపర్కాన్ని అంటే కామసంకల్పాల్ని విడిచిపెట్టాలి ఎవరు జీవించి ఉండగానే కైవల్య స్థితి అంటే సంకల్పరహిత బ్రహ్మైక్య స్థితి లేదా జీవాత్మ పరమాత్మల అభేద భావనని అట్టి అట్టివాళ్ళు అలాంటి వాళ్ళు మరణానంతరం పరబ్రహ్మే అవుతారు భేదభావన ఏమాత్రం కలిగినా అనాత్మ భావన వల్ల కలిగే భయం వాళ్ళని వీడదని యజుర్వేదం చెబుతున్నది విపశ్చిదేష్రహ్మణ్యనంతే షణుమాత్రేదం పశ్యత్యథాముష్య భయం తదేవద్వీక్షితం భిన్నత ప్రమాద విద్వాంసుడికైనా అంటే సాధకుడికైనా మరుపు వల్ల పరబ్రహ్మంతో భేదభావం కలిగితే అది భయానికి కారణం మూలకారణం అవుతుంది శ్రుతిస్మృతిన్యాయశతైర్నిషిద్ధే దృశ్యేత్రయ స్వాత్మతి కరోతి ఉపైతి దుఃఖోపరి దుఃఖజాతం నిషిద్ధకర్త సమలింయ శిక్షార్హమైన దొంగతనాన్ని చేసిన దొంగ శిక్షను అనుభవించినట్లే శ్రుతులు స్మృతులు తర్కాలు దేన్ని తొలనాడాయో ఆ దేహాది వస్తుతాదాప్యం వల్ల సాధకుడు అంతులేని దుఃఖాలను పొందుతాడు సత్యాపిసంధానరతో విముక్తో మహత్వమాత్మీయముపైతిని నిత్యం మిథ్యాపిసంధానరతస్థు ద్రష్టం తదేత్యదచౌరచౌరయోహ నిత్యానంద పరబ్రహ్మం మీద ధ్యానించే సాధకుడు అజ్ఞాన విముక్తిని పొంది ఆత్మైక్యతను పొందుతాడు అనాత్మ వస్తువులను ధ్యానించేవాడు నాశనం పొందుతాడు ఒక దోషి ఎట్టకువేలకు ఎలా శిక్షించబడతాడో అట్లాగే నిర్దోషి చివరికి బంధ విముక్తిని పొందుతాడు కదా ఇతిరసదనుసంధిం బంధహేతుం విహాయ స్వయమయమహమస్మీత్యాత్మృష్ట తిే సుఖయతినను నిష్టా బ్రహ్మణి స్వానుభూతర పరమవిద్యాకార్యదం ప్రతీతం బంధహేతువైన అనిత్యవస్తు అనుసంధానాన్ని ఎతి లేక సాధకుడు విడిచిపెట్టాలి ఆత్మ ఎందే మనస్సును అనుసంధానం చేస్తూ నేనే పరమాత్మస్వరూపుడనని భావించాలి ఈ విధంగా బ్రహ్మనిష్ట పాటిస్తూ బ్రహ్మానుభవపరుడైనప్పుడు అజ్ఞానజనిత సంసార దుఃఖం తొలగి పరమసుఖాన్ని పొందుతాడు బాహ్యానుసంధి పరివర్ధేత్ ఫలం దుర్వాసనమే తోధిక జ్ఞాత్మా వివేకై పరిహృత్య బాహ్యం స్వాత్మానుసంధి విదధీత నిత్యం ఆత్మేతరాలైన బాహ్య వస్తువుల అనుసంధానం చెడు సంస్కారాల వృద్ధికి హేతు అవుతుంది వివేకి సాధకుడు బాహ్యవస్మరణమాని ప్రత్యగాత్మచింతన చెయ్యాలి బాహ్యే నిరుద్ధే మనస ప్రసన్న మనఃప్రసాదే పరమాత్మదర్శనం తస్మిన్ సుదృష్టనాశో బహిర్నిరోధ పదవీ విముక్ బాహ్య ప్రపంచాన్ని గూర్చిన ఆలోచనల్ని తిరస్కరించటం తద్వారా మనసు ప్రసన్నతను పొందుతుంది ఈ ప్రసన్నత పరమాత్మ దర్శనానికి దారితీస్తుంది పరమాత్మ సాక్షాత్కారం జనన మరణ చక్రాన్ని ఛేదిస్తుంది కాబట్టి బాహ్య ప్రపంచ తిరస్కృతే విముక్తికి సోపానం కహ పండితద సద్వికీ శ్రుతి ప్రమాణ పరమాధదర్శీ జానీ కురయాదశతోవలంబస్వేతో శిశువన్ముక్షు ఎవరు పండితుడు నిత్యానిత్య విచక్షణం చేయగలిగి వేదవాంగ్మయంపై విశ్వాసం కలిగి పరమాత్మపై దృష్టి కలవాడై మోక్ష సాధన చేసేవాడే పండితుడు అటువంటి పండితుడు పిల్లవాని వలె పతన హేతువైన అనాత్మచింతన చేస్తాడా అలా ఎప్పటికీ చెయ్యడు దేహాది సంసక్తి మతో నముక్తిర్ముక్త్యేహాద్యభిమత్యభావ సుప్త్యనో జాగరణం నాగ్రత స్వప్నస్తర్భిన్న గుణాశ్రయత్వా నిద్రిస్తున్న వ్యక్తిని మేలుకొని ఉన్నట్లు మేలుకొని ఉన్న వ్యక్తిని నిద్రిస్తున్నట్లు లెక్కింపము అట్లాగే శరీర కలవానికి ముక్తి కలగదు ముక్తి లభించినవానికి శరీర తాదాప్యం ఉండదు ఆత్మనిష్టావిధానము భగవత్పాదుల వారు विवेक चूड़ा मणि आत्मनिष्ठा विधा चबूनस्वि अंतस्वं स्थिजंगमेशु ज्ञावात्मारतया विलोक्य त्यक्ताखिपाधिखंड పూర్ణాత్మనాయస్థిత యేషముక్త సమస్త స్థావర జంగమ వస్తు సముదాయాన్ని వ్యాపించి సర్వాధారమై ఉండే ఆత్మయే తనని గ్రహించి సకల ఉపాధుల్ని త్యజించి ఎవరైతే అఖండ పరిపూర్ణ పరబ్రహ్మంలో లీనమై ఉంటాడో అతడే ముక్తుడు అదే మోక్షం అదే కైవల్యం సర్వాత్మనా బంధవిముక్తిహేతు సర్వాత్మ భావాస్తి కశ్చిత్ దృశ్యాగ్రహే సత్యుపద్య సో సర్వాత్మస్ సదాత్మనిష్టయ అఖండ విశ్వం మొత్తం తానేనని అర్థం చేసుకోవటమే బంధవిముక్తిని కలిగిస్తుంది దీన్ని మించిన భావన మరేది లేదు దృశ్యమాన ప్రపంచాన్ని బహిష్కరించి అంటే కాదని ఆత్మను అచంచలంగా అంటి అంటిపెట్టుకోనటం ద్వారా ఇది సాధ్యమవుతుంది దృశ్యశ్యాగ్రహణం కథం నుమనతి బాహ్యార్థానుభవ ప్రసక్తమన కర్మ బాహ్యార్థానుభవ ప్రసక్నసత్క్రియాంక సన్యస్కి విషయత్మనిష్టాపరైస్త కీయమాత్మని సదానందేభిత్న శరీరంతో తాదాత్మ్యం చెందినవాడు ఇంద్రియాలపై పూర్తిగా లగ్నమైన మనస్సు కలవాడు సకామకర్మలు చేసేవాడు దృశ్యమాన ప్రపంచాన్ని ఎట్లా బహిష్కరించగలడు సర్వాశ్రమ ధర్మాలను సకామకర్మలను తన్మాత్రలను పరిత్యజించిన తత్వజ్ఞులు పరమానంద స్వరూపమైన పరమాత్మ మీద ఇచ్ఛతో బ్రహ్మనిష్టను పాటించటం ద్వారా మాత్రమే ప్రపంచాన్ని కాదనగలరు ఇది ముమ్మాటికి సత్యం సర్వాత్మసిద్ధే భిక్షో కృతశ్రవణకర్మ సమాధి విదధాత్యషా శాంతో దాంత ఇతి శ్రుతి గురుముఖత పరమసత్యాన్ని గూర్చి శ్రవణం చేసి సమాధి షట్సంపత్తిని కలిగి ఉన్న విరాగి మాత్రమే ఈ చరాచర విశ్వము ఆత్మా ఒకటేనన్న ఐక్యతను సమాధి ద్వారా కనుగొంటాడని శృతివాక్యాలు చెబుతున్నాయి ఆరుఢశక్తేరహమో వినాశ కర్తున్న శక్సహాపి పండితై ఏ నిర్వికల్పాక్య సమాధినివాహి వాసనా ఆత్మ యొక్క అపరోక్షానుభూతిని నిర్వికల్ప సమాధి అంటారు ఈ స్థితిలో సాధకుడు సాపేక్షభావాలన్నింటినీ దాటి పరబ్రహ్మను యథాతథంగా అనుభూతి చెందుతాడు ఈ స్థితికి చేరిన వాళ్ళు మాత్రమే ప్రబలమైన అహంకారాన్ని జన్మ జన్మల ఫలమైన సంస్కారాల్ని నాశనం చేయగలుగుతారు అహం బుద్ధ్యైవ మోహియా యోజయేర్బలాత్ విక్షేపశక్తి పురుషం విక్షేపయతి తద్గుణి ఆవరణశక్తి సహాయంతో విక్షేపశక్తి సాధకుణ్ణి అహంకార రూపంలో ఉండే మోహంలో పడవేసి కర్తృత్వ భోక్తృత్వ భావనల్ని కలిగిస్తుంది విక్షేపశక్తి విజయో విషమో విధా నిశేషమావరణ శక్తినివృత్ భావే దృగ్ దృశ్యయ స్ఫుటపయోజల విభాగే నశ్యేత్తదరణమాత్మని చ స్వభావా నిస్సంశయన ప్రతిబంధశూన్యో విక్షేపణం నహిదా చేన్మృషాధే ఆవరణశక్తిని నిర్మూలించకుండా విక్షేపశక్తిని జయించటం ఎంతో కష్టం క్షీరనీరాలను విభాగించినట్లు ద్రష్ట లేదా ద్రిక్ చూసేవాడు అయిన ఆత్మను దృశ్యం చూడబడేది అయిన జగత్తు నుంచి వేరు చేసినప్పుడు మాత్రమే ఆవరణ శక్తి స్వాభావికంగా నశిస్తుంది అనిత్యాలైన ఇంద్రియార్థాల వల్ల మనస్సుకు కలిగే ఆకర్షణలను అరికట్టినప్పుడే నిరాఘాటమైన విజయం సంపూర్ణమవుతుంది సమ్య వివేకస్ఫుటోధజన్యో విభజగ దృగ్దృశ్య పదార్థతత్వం చినత్తి మాయాకృతమోహబంధం యస్మాత్ విమునన్న సంశృతి అపరోక్షానుభూతి వల్ల కలిగిన దృగ్దృశ్య వివేకం ఆత్మా అనాత్మల నిజతత్వజ్ఞానం మాత్రమే మాయాకల్పిత బంధనాలను ఛేదించి పునర్జన్మ లేకుండా చేయగలదు పరావరైకత్వ వివేకవహ్నిర్దహత్య విద్యా గహనం హ్యశేషం కిం సున సంసరణ బీజమద్వైత భావ సముపేయూషో దుర్భేద్యమైన అవిద్య అనే అరణ్యాన్ని జీవాత్మ పరమాత్మల ఐక్యతను అవగతం చేసే జ్ఞానాగ్ని మాత్రమే నిశ్శేషంగా దహిస్తుంది ఈ ఐక్యతను అనుభూతి చెందిన వారిలో పునర్జన్మ బీజం మిగులుతుందా మిగలదు కదా